ఈతన సంఖ్య రెండు వందల ఇరవై తొమ్మిది వర్ణాశ్రమముల వడి చిత్రగుప్తుల వర్ణించి మమ్మిక దడబకు మీరు చదువులు తెచ్చినట్టి సర్వేసు గొలిచితి చదువు నా చదివి బోరో అదన యోగేంద్రవంజుడైన కృష్ణు గొలిచితి చదల నా యోగములు సాధించునతడే ఊర్మి యజ్ఞకర్తయన గోవిందు తలచితి చేరిన మారతడవి శేసి బోరో ఆరయ విజ్ఞానమూర్తి హరి హరీశరణంటి ఊరకే నా కాతడవి ఒత్తరు విచ్చిని దేవతా శిఖామణి అయిన దేవుని పూజించి తిని దేవ ఋషి రుణములు తీరిచిబోరు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు చేవ పాపాలెల్ల బాసిసల వీచేతలు